ఇస్తున్నా బ్రదర్ హలో హలో పాడు పాడు ఇస్తున్నాడు ఏసు క్రిస్తుని మంచి శిశులముగా విశ్వాసముతో సాగేదము క్రిస్తుని శిశులముగా విశ్వాసముతో సాగదము మన మాందరమును ఆయన సేవను ఏకమై సాధ చేసేదము మన యేసు ప్రభువు శ్రీగ్రముగా వచ్చను అతి వేగముగా సేవ ఆ యేసు క్రిస్తుని మంచులముగా విశ్వాసముతో సాగదము అందరి ఏడ ప్రేమ చూపేదన్ ఏసు చంతాకు కుల చెదము ఆ అందరి ఏడల ప్రేమ చూపేదం ఏసు చంత కుల అతి శ్రీ గ్రాంబుగా వోస్తాం అతి శ్రీగ్రాంబుగా ఉత్సాహంబుతో రాజమార్గము చూపెదము మన యేసు ప్రభువు శ్రీగ్రాముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము ఆ యేసు క్రిస్తుని మంచ్ శిష్యులముగా విశ్వాసముతో సాగదము సాతాను దుర్గమును పడగోటి ఇక యస్సు కొరకే జీవింతుము ఆ సాతాను దుర్గము పడగోటి విక ఐసు కొరకే జీవితుము ఈ లోకమంత ప్రభు యేసునామున్ ఎల్ల వేలందు చాటెదము లోకమంతటన్ ప్రభు యేసు నామున్ ఎల్ల వేలందు చాటెదము మన యేసు ప్రభువు శ్రీగ్రాముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము ఆ యేసు క్రిస్తుని మన్ శిశులముగా విశ్వాసముతో సాగదము ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే ఆ ప్రాణాత్మ దేహము ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియండి ప్రభు దినమందు ఆర్షింతుము నిశ్చయించు అందునిలా చేయండి ప్రభు దినమందు ఆర్షితుము మన యేసు ప్రభువు శ్రీగ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము ఆ యేసు క్రిస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగదము ఆ యేసు క్రిస్తుని మంచి తండ్రి మూసుకుంటే ప్రార్థన చేసాం బ్రే పౌరుషురకు దేవ కృపగల తండ్రి మహోన్నతకు దేవ మీకే స్థితుల స్తోత్రాలు ఇస్తాయ ప్రభావా ఈ దినమంతా తను మళ్ళీ మిమ్మల్ని సురక్షితంగా ఇంతవరకు మళ్ళీ నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో పదనాలైనా మీ కృపలు మరోసారి జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రతి విషయంలో అంగీకారంగా మీ యొక్క తినుమని మేము ఉండలాగన మా ప్రవర్తన చెప్పున మీ అధికారానికి లోబడలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభ వాక్యాలను సత్యాన్ని మా యొక్క ఆత్మీనేత ఆత్మీయ నేతలను విప్పమని ప్రార్థిస్తున్నాం అది గ్రహించాలా మా హృదయలలో రాసుకోవాలా దాన్ని పాటించాలా ప్రభ పాటించకపోతే మా విశ్వాసం బలపడదు అటువంటి విశ్వాసం లేని ప్రార్థన ఓ ప్రభా రోగిని స్వస్థపరచదు కాబట్టి నేను ఓ ప్రవా అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించండి ప్రతి వాక్యాన్ని మేము జాగ్రత్తగా ధ్యానించాలా తర్వాత దాన్ని భద్రపరచుకోవాలమ్మా హృదయల్లో పోగొట్టుకోవద్దు ప్రవ్వ అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేసి మహిమనందమని ఏ శ్రీ క్రీస్తు నామమ్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి వాక్యాన్ని జస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ప్రతిదీ పాటించడమే ఏదైనా కానీ ఏ వాక్యమైనా కానీ మనం పాటించాల్సిందే ముఖ్యంగా సువార్త ప్రకటించడం అనేది చాలా ఇంపార్టెంట్ పని మనకు అప్పగించబడింది సాధారణంగా ఏమవుతుందంటే మెయిన్ లైన్ చర్చెస్లలో కేవలం పాస్టరు పాస్టరు భార్య తనే వారిద్దరే లేకుంటే అసిస్టెంట్ పాస్టర్స్ వాళ్ళే ప్రకటించాల మెయిన్ లైన్ చర్చెస్ అంటారు వాటిని ఈ బ్రదరింగ్ సంఘాలలో పాస్టర్ చెప్తాడు కొంతమంది సపోర్టింగ్ పాస్టర్స్ చెప్తుంటారు మరి కొంతమంది సెలెక్ట్ కామన్ పీపుల్ లేకుంటే వాళ్ళని లే లేటి అంటారు ఇంగ్లీష్లో లే పీపుల్ అంటారు అంటే కొంతమందిని ఏర్పరచుకుంటారు అన్నట్టు చర్చెస్ నుంచి చర్చి మెంబర్స్ని సీనియర్ మెంబర్స్ని కొంత ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళని ఏర్పరచుకుంటారు అన్నట్టు కానీ మనకు తెలుసు అది తప్పు అని అందరూ ప్రకటించాల అదే క్రైస్తవ జీవితం ఎందుకంటే మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను వర్షంలో ఆయన చెప్పిండి ఏమనంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఎందుకంటే నేను సువార్త ప్రకటించకపోతే రక్షణలోకి రారు మనుషులు యూధ మతంలో ఏంటంటే నీతి కార్యలే నేను రక్షిస్తాయి యూధ మతంలో ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ ఆ నీతి కార్యాలు రక్షి రక్షిస్తాయి అన్నట్టు అందుకని వాళ్ళు చేస్తారంటే ఆ మతంలో నుంచి బయటికి రారు చేస్తారు ఈరోజుకి కూడా నీతి కార్యాలు చేస్తూ ఉంటారు మ్యానిపులేషన్స్ చేస్తారు మోసం చేస్తూ ఉంటారు నీతి కూడా చేస్తూ ఉంటారు అన్నట్టు కానీ నీ నీతి కార్యాలు నీతి క్రియలు చింపిరి గుడ్డల వల్ల ఉన్నాయనేసి యోహ యుహూ యశయ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి యూద మతానికి క్రైస్తవత్వానికి తేడాదే మనది మతం కాదు కానీ ఇది దేవుడు ఏర్ప మార్గం మన ఈ మార్గంలో జీవించే ఏంటంటే నీ పాపపు జీవితం నుంచి నువ్వు పొందకపోతే నువ్వు నీతిమంతునుగా మార్చబడవు నీతిమంతును మార్చబడకపోతే నీతిమంతునితో పాటు నువ్వు చేయలేవు నీతిమంతులు అంటే మన ప్రభు ఆయనతో పాటు నివసించాలంటే మటుకు ఖచ్చితంగా నీ నీతిని వ్యక్తపరచాల సువార్త ప్రకటించడం అంటే నీతిని వ్యక్తపరచడం అంటే నీతిమంతుడైన ఏసు ప్రభుని వ్యక్తపరచడం ఆయనను వెంబడిస్తున్నాం మేము అని సాక్ష్యం ఇవ్వడం ఎందుకంటే ఇది నిజము ఇది సత్యం అని ధైర్యంగా ప్రకటించడమే అందుకని మనం ఏం చేస్తామంటే సౌమ్యరాశన పత్రిక మొదట అధ్యాయ పదహార వర్షంలో పౌలు దీన్ని బహు సీరియస్ గా తీసుకున్నాడు ప్రకటించడం ఆడేమంటాడంటే సువార్త విషయమే నేను సిగ్గుపడిన వాడని కానంటాడు ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పుల్ అంటాడు ఎందుకంటే దాంట్లో శక్తి ఉందంటాడు ఏం చేయదు ఆ శక్తి దేనికి సంబంధించింది రక్షణ రక్షణ రక్షణ కొనసాగించారు చూడండి ఒకసారి రోమల రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనం రోమల రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనం సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను ఏలనగా నమ్మ ప్రతివానికి మొదట యూధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయ్యి ఉన్నది చూడండి ఇక్కడ చాలా తేటగా ఉంది నమ్మ ప్రతివానికి అంటే ఈ యూధునికి కూడా ఉంది అక్కడ మొదట యూధునికి తర్వాత గ్రీసు దేశస్థునికి ఎందుకంటే మొదట యూదుల యూదులకే ఇది రక్ష ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది కాబట్టి వాళ్ళు ధీమాగా నాకేం పర్లేదు నేను నేను రక్షణ కానీ ఆ క్రియలు వాళ్ళని రక్షించవు అని ఈ తేటగా జ్ఞాపకం చేస్తుంది కానీ వాళ్ళు అందుకే నువ్వు తన నిబంధనని ధృవీకరిస్తారు ఈరోజు పౌలని వాళ్ళు ఎందుకంటే ఈ విధానాలు వేరే వాళ్ళకి అప్పుడు మోసి ధర్మశాస్త్రమే కరెక్ట్ అంటారు కానీ మోస చెప్పిండు నా గొప్ప ప్రవక్తని దేవుడు లేపబోతుంది మీ మధ్యలో ఆయన మాట వినండి అని చెప్పిండి మరి ఆయన మాట ఎందుకు వినట్లేరు వెళ్ళి ఈరోజు మెసేజ్ ఇంకేదో చూస్తారు ఈ రోజు ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిండు సంఘం స్థాపించబడింది ఆయన తిరిగి రానున్నాడు ఇంకా మేల్కుంటలేరు వాళ్ళు కాబట్టి పౌలు ఎంతగా ప్రవేశపడి ఈ విషయంలో ఇది ఈ ఒక్క వాక్యం మీకు అర్థం కాలే రోజు ఏంటంటే సువార్త విషయమే సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాళ్ళను కాను అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు సిగపడద్దు వాక్యం చెప్పాలంటే బ్రదర్ ఎవరు ప్రేరేపణ ఉందంటే సిగ్గుపడతూ ఉంటాం కాదంటారా చెప్పండి ఎందుకంటే సిద్ధపడలేదు బ్రదర్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఒక విషయం నేను ఏ రోజు కూడా వాక్యం చెప్పమంటే వెనకం చేయలేదు ఒకటే ఆఫీస్ పని ఉన్నప్పుడు మటుకు ఆ టైంలో నేను ఆ వాక్యం చెప్పే టైంలో ఆఫీస్లో ఉంటే నా చుట్టూ మనుషులు ఉంటారు చాలామంది ఉంటారు కనీసం ఒక ముప్పై మందో అరవై మందో ఉంటారు కాబట్టి ఆ టైంలో నేను వాక్యం చెప్పలేను కానీ ఎవరు లేకుంటే మటుకు కంపల్సరీ నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఆఫీస్ అవర్స్లో మనము ఈ పని చేస్తే సమర్థించుకోలేము ఎందుకంటే సైతాను మన మీద నేరాలు మోపుతూ ఆఫీస్ అవర్స్ నువ్వు ఎట్లా చేస్తా ఉంటాడు అది నువ్వు నువ్వు వేరే సెక్యులర్ జాబ్ కదా నువ్వు అక్కడ నీ సేవ నువ్వు అక్కడ నువ్వు అక్కడ ఆ సంఘానికి ఆ సంస్థకి సేవ చేయాలా ఆ టైంకి నీకు జీతం ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ నువ్వు ఆ టైం దీనికి ఎట్లా వాడుకుంటావు వాడు నీ మీద ఎలా అందుకే లంచ్ అవర్ మనది టీ అవర్స్ మనయి టీ బ్రేక్స్ లంచ్ బ్రేక్స్ మనయి దానికి వాళ్ళు జీతం ఇస్తలేరు కాబట్టి లంచ్ అవర్లో మనం చేస్తూ ఉంటాం అట్లా మనం క్లీన్ అప్ క్లీన్గా ఉండాలా నేను అనేది ఏంటంటే ఎనీ టైం మనం రెడీ ఉండాలా విషయంలో ఆయన చెప్తారు కూడా కదా ఆ ఎక్కడి నుండి సమయం మందు అసమయం ముందు రెడీగా ఉండాలంట సువార్థ చెప్పడానికి చెప్పండి మళ్ళీ ఆ వాక్యం మనం పాటిస్తున్నామా మంచి అవకాశాలు కదా ఇవన్నీ ఆ చూడండి ఒకసారి మరోసారి పదహారవ వచ్చినం సువార్థను గూర్చి నేను సిగ్గుపడు కాను ఏలనగా నమ్ము ప్రతిభానికి మొదట యూధునికి గ్రీసు కూడా రక్షణ కలిగ అది దేవుని శక్తి అయినదంటూ ఇప్పుడు అర్థం చేసుకోండి మీకు శక్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది దేవుని శక్తి ఏంది సువార్తనే వాక్యంలో ఉంది శక్తి కాబట్టి వాక్యం చెప్తే నీ దగ్గర ఉంటుంది ఆ శక్తి ఇప్పుడు చెప్పండి చెప్పకుండా ఉంటారు ఆ వాక్యాలు ప్రతిరోజు ఫస్ట్ నిద్ర నుంచి లేయంగానే ప్రార్థన చేసి వాక్యం సిద్ధపడతా ఈరోజు ఎక్కడ వాక్యం చెప్పాల్సి వస్తుందో నాకు తెలియదు కానీ దేవుని నడిపిస్తాడు అనేసి ప్రతిరోజు ఉదయం లేచి నేను సిద్ధపడిపోతా వాక్యం ఇప్పుడు కాదు ఎన్నో సమాచారం నేను నేను ఉంటా అది కూడా ఏం చేస్తానంటే ఆ వాక్యాన్ని ఆ నోట్ ప్యాడ్లో రాక్షస్ పెట్టేసుకుంటాను ఎందుకంటే పేపర్లు పుస్తకాలు ఎన్నీ ఖరీదు చేస్తాం ఇప్పుడు అంతా మనకుంది నోట్ ప్యాడ్ నేను మొన్న ఒక రెండు వారాల క్రితము ఒక యాప్ పంపించిన ఈ యాప్ వాడుతున్న నేను వాక్యాలు సిద్ధపరచుకోవడం కొరకు తయారు చేసుకోవడం కోరికని ఆ నోట్ యాప్ ఆ యాప్ చాలా బాగా పనిచేస్తుంది నాకు అదాన్ని ఓపెన్ చేసినప్పుడు అన్నిట్లా డబ్బాలు డబ్బాలు చెక్ చెక్స్ లాగా ఉంటాయి అన్నట్టు ఆ డబ్బాలు టైల్స్ టైల్స్ లాగా ఉంటాయి ఆ టైల్లో నీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది నువ్వు ఏ వాక్యం చెప్పబోతున్నావో దాని టైటిల్ దాని కింద బైబుల్ వచనాలు అవన్నీ చాలా తేటగా రాసి రాసుకోవచ్చు మనం దాన్ని ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ డీటెయిల్ గా మనము వాక్యం చెప్పుకుంటూ పోవచ్చు చదువు కొంతసిదపడి కాబట్టి దేవుడు ఇంత మంచి టెక్నాలజీ ఇచ్చిండు మన పూర్వీకులకు ఇవన్నీ టెక్నాలజీ మనకి ఇచ్చాడు దీని ఆయన మహిమ కొరకు మనం వాడుకోవాల సువార్త దేవుని శక్తి ఈ విషయం నీకు అర్థం దేవుని శక్తి ఎక్కడ ఉంటుంది తెలుసా ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా ఎవని దగ్గర సువార్త ఉంటుందో వాని దగ్గర ఉంటుంది అందుకు సిగ్గుపడం నేను అంటున్నాడు పౌలు అదే మనము అపోస్ల కార్యము పాదవ అధ్యాయము నలభై రెండవ ఏం చేస్తామంటే ఆయన ఈ విషయాన్ని హెచ్చరిస్తుండు ఎట్లా మనము ఎందుకు మనం సువార్త ప్రకటించాలా అనేది పాదవ అధ్యాయంలో అపోస్ల కార్యము పాదవ అధ్యాయంలో నలభై రెండవ వచనంలో వాక్యాన్ని ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయధిపతిగా నియమించిన వాడు ఇయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం మాకు ఆజ్ఞాపించను ఇది పాయింట్ అన సువార్తలో మనం ఎందుకు సువార్త ప్రకటిస్తామంటే ఇక్కడుంది ఏ స్ప్రిరా గురించి చెప్తున్నామంట ఈ సువార్తలు ఏంటంటే ఆయన సజీవులకు మృతులకు న్యాయాధిపతి ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం మాకు ఆజ్ఞాపించను బట్ యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటంటే ఆయననే న్యాధిపతి అందరినీ అందరికీ న్యాయం తీర్చువాడు ఆయన అని ఆయన గురించి ప్రజలకు ప్రకటించాలంట దృఢమైన సాక్ష్యం అంటే ఇంకా సిగపడము ఎంత ధైర్యంగా ఉంటామో అటువంటి ధైర్యము మనకున్నదా సిగ్గు భయము ఈ రెండు నువ్వు వదిలేస్తానే నువ్వు సేవ చేయలేవు ఈ రెండు వదిలేయాలంటే ఏం చేయాలి తెలుసా పొద్దున్నలేసి వాక్యం సిద్ధపడాలి ప్రతిరోజు చెట్లకు నీళ్ళు పోయడము వంటగదిలకు వరిగెత్తడము న్యూస్ పేపర్ చదవడము అంటే నిద్రం చేయంగానే వాట్సాప్ చూడడము లేకుంటే ఫేస్బుక్ చూడడం అవన్నీ దుష్టుని డిస్ట్రాక్షన్స్ వాడు మనల్ని పరిపరి విధాలుగా నడిపిస్తూ ఉంటాడు టెక్నాలజీలో కూర్చున్నామంటే నువ్వు అట్లా దూరిపోతావు నీ తలకాయ పెట్టేసి ల్యాప్టాప్లో తల పెట్టేస్తాం లోపలికి వెళ్ళిపోతాయి టీవీ టీవీలో మొత్తంకి వెళ్ళిపోతావు నువ్వు అవన్నీ నేను డిస్టర్బ్ చేస్తే ఎందుకంటే నువ్వు అనొచ్చు లేదు నేను వాక్యం దాని మీద చదువుతున్నా బ్రదర్ అంటున్నావు నువ్వు నువ్వు సమర్థించుకుంటున్నావు అంతేగాని ఆయన నీతో నువ్వు వ్యక్తిగతంగా నువ్వు మోకాల మీద నువ్వు కూర్చుంటేనే కానీ టీవీలో కూర్చుంటే మాట్లాడాడు అవి ఆయన విధానాలు కానే కావు నుంచి ఒకటే విధానం రహస్యమందు ఆయన నిన్ను గమనిస్తూ నీ స్వరం వింటూ ఉంటాడు నీతో సంభాషిస్తూ ఉంటాడు మళ్ళీ దాని కొరకు నువ్వు ట్యూనింగ్ చేసుకోవాలి టీవీ ట్యూనింగ్ మొబైల్ ట్యూనింగ్ కానే కాదు కాబట్టి సువార్థ ప్రకటించడం అంటే పర్లోకు రాజ్యం బహు సమీపంగా ఉందని చెప్పమంటాడు కదా అదే అసలైన సువార్థ మరి దాని గురించి మనం చెప్పాలా ఎందుకు మనం భయపడతాం కాబట్టి ఎందుకు మనం భయపడతాం అది నేను కొంచెం హైలైట్ చేయాలనుకుంటున్నాను ఎందుకు భయపడతాం ఇది అర్థం చేసుకోవాలి దావీదు గోలి సంబంధించిన చిన్న స్టోరీ మీకు అందరూ తెలిసిందే చిన్నప్పుడు సండే స్కూల్స్ అలా మీరు నేర్చుకున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ నేనైతే థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి వాటికి సంబంధించిన విషయాలు నేను చెప్పినప్పుడు ఎన్నిసార్లు ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు సంటే స్కూల్లో నేర్చుకున్న గురించి దావిద చిన్నడే కానీ భయపడిండా గొలియాతం చేసి ఎందుకు భయపడలేదు అవ్వరని చెప్పండి ఎందుకు భయపడలేదు ఎందుకు భయపడలేదు అంటే పసిపిల్లలు భయపడతారు ఈయన పసివాన్ లాగానే కానీ ఆయన గొలియాది కంటే పెద్దవాడిలాగా ఆలోచించిండు అది పాయింట్ దేవుడు నా పక్షంగా ఉంటే అంత గొప్ప దేవుడు వీడెంత నా వీడని చేశారు కాబట్టి దావీదు గొలియాత్ హైట్ చూడలేదు వెయిట్ చూడలేదు గోలియాత్ హాట్ అని చూసిండు గొలియాత్తు చాలా బలహీనమైంది దావీద్ పొట్టోడే యావరేజ్ హైట్ అని ఎక్కడ నేను యావరేజే ఆయన హైట్ సౌలు కంటే షార్టే రాబీదు షార్ట్ వాడు ఏమంతా హ్యాండ్సమ్ గా ఉండాడు కానీ ఆయన హార్ట్ మటుకు చాలా పెద్దది సింహంలో ఎలుగు బంట్లతోని కొట్లావాడు అంత షార్ట్గా ఉన్న దేవుని వెలుగు ఆయనలో ఉంది కాబట్టి అటువంటి వాటిని ఈజీగా జయించగలిగింది ఆయన కాబట్టి నేను ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నేను ఎక్కడైనా వాక్యం చెప్తాను ధైర్యంగా ఎక్కడ సిగబను నేను నా ఆఫీస్ అనేది చెప్తాను నేను స్టేజ్ మీదకి ఎక్కి అన్నిల ముందు కూడా చెప్తాను నేను వాక్యం ఒక దేవుడు నేర్పించిండి విధానం ఎట్లా చెప్పాలనేది అట్లా చెప్తాను అంతే దానికి ఒక విధానాలు ఉంటాయి ఆ విధానం మనం నేర్చుకొని చెప్పాలా కాబట్టి ఒక్క ఒక్క మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఒక్కటి నేర్చుకుంటే నువ్వు సువర్ణ ప్రకటించగలవు ఏం తెలుసా ఒకటి నువ్వు రక్షణ పొందినవు రక్షణ పొందినవు కానీ నువ్వు ఇంకా పసి బాలున్లాగా పసి బిడ్డలాగానే ఉన్నావు పసి బిడ్డలకు చెప్పని కాదు వాక్యం అందుకు వాళ్ళని నిలబెట్టి చెప్పమంటే వాళ్ళు ప్రేయర్ చేయలేరు వాక్యం చెప్పలేరు భయపడతారు కాబట్టి ఈ ఒక్కటి నువ్వు గ్రహించగలిగితే నువ్వు ధైర్యంగా వాక్యం చెప్పగలవు అందుకొరికే నిన్ను పిలిచిన దేవుడు ముఖ్యంగా మన గ్రూప్లో ఒకరిని మించి ఒకరు వాక్యం చెప్తారు ఎందుకంటే అన్ని నాకే బయలుపరచాడు దేవుడు మీకు కూడా బయలుపరుస్తాడు ఎందుకంటే ఆ దేవుణ్ణి మనం సేవిస్తున్నాం అదే ఆత్మ మనల్ని నడిపిస్తుంది ఆదరణకర్తలాగా ఉండి కాబట్టి ఆ భయం నుంచి నువ్వు ఎట్లా బయటికి రావాలా అనేదే ఈ యొక్క మనం ఈ వాక్య ధ్యానంలో నేర్చుకోవాలా ఆ భయం నేను సువార్త ఏందో భయము ఇప్పుడు బాగా నేను వాక్యం జరిగితే వాడు దాన్ని తృరణీకరిస్తాడేమో అనే భయం నిన్న ఆడుతుంది ఓ నా పని దగ్గర పనులు చేస్తున్న పనులున్న వాళ్ళకి సువార్థ చెప్తే వాడు నన్ను తృణీకరిస్తే ఆ భయం నిన్ను వెంటాడుతుంది ఎన్ని సంవత్సరాలు ఇంటికి కూరగాయలు వాళ్ళు వస్తారు వానికి సువార్త ప్రకటిస్తే దాన్ని తృణీకరిస్తే మనం గ్రూప్లో శామియల్ బ్రదర్ అని ఒక తను అంటాడు హెబ్రోయిన్ బ్రదర్ ఆ బ్రదర్ దగ్గర విధానాలు ఉన్నాయి ఎటువంటి వాడు ఆయన చెప్తుంటే వింటూ ఉంటారు తృణీకరించాడు తృణీకరించారు ఆయన సువార్త చెప్తుంటే ఆయన ఒక ఒక స్టైల్ గా చెప్తా మన వాడుక భాష మా వాళ్ళ వేసే ప్రశ్నలని చాలా స్నేహభావంతో తీసుకొని వాళ్ళకే తిరిగి జవాబిస్తూ ఉంటాడు అన్నట్టు అట్లా ఎవరు కూడా తృణీకరించారు కానీ మన సమస్య ఏంటంటే నేను వాక్యం చెప్తే మనుషులు తృణీకరిస్తారేమో దాన్ని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయము నేను వెంటాడుతుంది కానీ బాగా చేసుకోండి అది శారీరకమైంది ఆ భయం నీకు పరిశుద్ధాత్మ అభిషేకం నీ శరీరం భయానికి గురి కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ ఆత్మకి సాయం నీ ఆత్మ ని శరీరాన్ని నీ ప్రాణాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది కాబట్టి ఆయన చెప్తాడు ఎట్లా వాక్యం చెప్పాలా అందుకే చెప్పండి దేవుడు సభల యొక్క అక్కడ ఏం మాట్లాడాలో మీరు ఆలోచించకండి ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మనే మీ ఆత్మకి ఆలోచనిస్తాడు ఏం మాట్లాడాలన్నట్టు కాబట్టి ఏం జరగబోతుందో వింటారో లేదో వాక్యం వాక్యం చెప్తే నన్ను తృణీకరిస్తారా నా ఉద్యోగం ఇట్లా భయపడుతుంటాం అన్నట్టు భయం ఉండేటోడు ఎప్పుడు సువార్థ ప్రకటించలేదు నేను ఎక్కడ ఉన్నా కానీ హోటళ్ళ కూర్చున్నా మనము బస్సుల కూర్చున్నా సువార్త చెప్పచ్చు సావిధలాగా గొలియాతను చేసి భయపడేది కానీ కాదు ప్రార్థన చేసేవాడు దీనికి భయపడదు ముఖ్యంగా కాబట్టి ఈ ఫియర్ నువ్వు ఈ భయాన్ని నువ్వు ఎదుర్కోగలిగితే అంటే తృణీకరిస్తారేమో నేను ఎట్లా చెప్పాలా చెప్తే ఏమవుతుందో నేను ధైర్యంగా చెప్తాను నిన్న నాకు ఒక వ్యక్తి కలిసి ఫస్ట్ టైం చూస్తున్న ఆ వ్యక్తిని పెద్ద మనిషి ఆయనకి అరవై ఐదు నేనే పరిచయం చేసుకున్నాను మీరు ఎక్కడుంటారు ఏం చేస్తుంటారో అనే అయితే ఇంకా బస్సు లేదు బస్సు లేకుంటే మేము చేసినాం ఆటోలో కూర్చున్నాం సెవెన్ సీటర్ ఆటోలో కూర్చొని అంతా మాట్లాడుకుంటూ పోతున్నా అయితే పెద్దవాడు ముసలైన తమ కాళ్ళ నొప్పులు ఉన్నాయి నాతో పాటు వస్తుండే వ్యక్తి బాధ చదువుకుండా చెప్తున్నాడు మాటలలో ఆటో దిగినాక నేనే చిన్నాను తరపున పైసలు వద్దు వద్దు నేను ఇస్తాను మా తమ్ము బాబు అమ్మ అమ్మ అంటున్నాడు నేను ఇస్తానంటే ఏం పర్లేదు పర్లేదు అండి అని దాని తర్వాత అక్కడి నుంచి ఇంకొక బస్సు ఎక్కినాం ఇద్దరం ఇంకొక స్థలంలో దిగుతున్నాం ఆయన మధ్యనే దిగిపోలే నేను కొంచెం ముందు దిగిపోదా అక్కడ నేనే బస్ టిక్కెట్ పెట్టినా అప్పుడు ఓపెన్ అయింది మైండ్ సో నేను మీకు సీక్రెట్స్ చెప్తున్నా సువార్త ప్రకటించడం ఎట్లుంటుందండి ఎదుటి మనిషి మైండ్ ఓపెన్ చేసే బాధ్యత నీది వాడు ఒక బాటల్ అనుకో వాడి మూత ఓపెన్ చేసే బాధ్యత నీది వాడు మూత ఓపెన్ చేసి అంటే నీళ్ళు నింపచ్చు నువ్వు నువ్వు ట్రై చేయాలా ప్రార్థన చేయాలా పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాలా అప్పుడు ఓపెన్ చేసి చెప్పినావనుకో ఎటువంటి వాడు నింపుకోవాల్సి వస్తుంది మీరు సమర స్త్రీ నింపుకోలేదా తన కుండ వలగొట్టేసుకొని తన గుండె నింపేసుకుందా లేదా జీవజలంతో ఇలోకపు జలం కొరకు పరిగెత్తి పర్లోకపు నింపుకొని బయటకు వచ్చింది మెయిన్ సీక్రెట్ ఏంటంటే నీ భయాన్ని పోగొట్టుకోవాలంటే ప్రార్థనలు గంటలు గంటలు ఉండాలి దాని తర్వాత బాటల్ బాటల్ డక్కెన్ ఓపెన్ చేయడం నేర్చుకోవాలి ఓపెన్ చేస్తే అప్పుడు నువ్వు పరిసి బాలు నుంచి యవనదశకి నుంచి వృద్ధాప్యానికి ఎదిగినట్లు ఆత్మీయ జీవితంలో అప్పుడు మటుకు నువ్వు స్వార్థను ప్రకటించినప్పుడు మనుషులు ఎవరు ధృడీకరించారు ఉంటాయి చెప్పే విధానాలు ఆ విధానాలు ప్రభు మనకి నేర్పిస్తూ కాబట్టి ఈ భయం నుంచి బయటికి రా ధైర్యంగా ముందుకు వేసి వార్త ప్రకటించి ఆఫ్కోర్స్ ఫ్రెండ్లీ విధానాలు నేర్చుకోవాలా ఇందాక శామ్యుల్ బ్రదర్ గురించి చెప్పినట్లు ఆ విధానాలు నేర్చుకోవాలా వాళ్ళేసే ప్రశ్నలు అందరినీ నమ్ముతానట్టాడు అప్పుడు నువ్వు వానికి ఎట్లా చెప్తావు ప్రేమతో చెప్పాలా క్రిటికల్ గా చెప్పద్దు వాడు వాని మీద నేను జయం పొందుతున్నాను అనేది కాదు ఆ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోండి ఆర్గ్యుమెంట్స్లలో ఏ మనుషులు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు నేనే జయం పొందాలి ఆర్గ్యుమెంట్స్లో అని ఆలోచిస్తారు మనం అట్లా ఆలోచించదు జయం పొందని కానీ మెసేజ్ మట్టుకు నాదే అందరూ దేవుళ్ళే కదా అంటే అవును మన దేశంలో ఎంతోమంది దేవుళ్ళని పూజిస్తారు అట్లా సపోర్టివ్గా మాట్లాడి డకెన్ ఓపెన్ చేయాల వాడు డకెన్ ఓపెన్ చేసేంత వరకు నువ్వు వాడితోనే ఫ్రెండ్లీగా ఉండాలా ఒక్కసారి ఆ డక్కెను ఓపెన్ చేసిన దానికో ఏసి కొట్టేసేలా జీవజలం సునీష్ ఆ పాత అంతా మాడి మసైపోతుంది మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నువ్వు చెప్పింది కరెక్టే మన దేశంలో ముక్కోటి దేవతలను పూజిస్తారు ఎందుకు అంటే చివరికి స్వర్గానికి తీసుకెళ్తారు కానీ ముక్కోటిది పడవలలో కాలు ఎక్కడ పోతావు చెప్పు అట్లా మెల్లగా డకన్ ఓపెన్ చేయాలి అవును కదా నేను చెప్పేది వింత ఉంది కదా అవును ముక్కోటి దేవతలు ఒకటే మార్గం ఎట్లా తీసుకెళ్తారు ముక్కోటి దేవతలు ముక్కోటి మార్గాలు ఉన్నాయి మళ్ళీ ముక్కోటి మార్గాల కాలు పెట్టిపోతే పడవ అది ఎక్కడ తీసుకెళ్తుంది నిన్ను ఎక్కడ తీసుకెళ్ళదు అట ఆ ముక్కోటి దేవతలలో ఒక్క దేవుని గురించి మీకు చెప్పాలనుకుంటున్నా అని చెప్పినాం అనుకో అరే మా దేవతలకి వెళ్ళి తీసుకొచ్చి చెప్తుడు కదా అని డకెన్ మళ్ళీ ఓపెన్ చేస్తారు వాడు ప్రతి థ్రెడ్ ఓపెన్ చేయాలి డకెన్ మొత్తం ఓపెన్ చేసినట్లు నువ్వు ట్రై చేసుకోవాలి అవి విధానాలు నేర్చుకోవాలి ఈ సంవత్సరం అట్లా చెప్పకపోవడం వల్ల ఎంతమంది నశించిపోతారు నీకు తెలిసిన వాళ్ళు ఎవరు నరకం పోవడం మనకి ఇష్టం లేదు మన ప్రభులాగా కాబట్టి ఈ విధానాలు నేర్చుకుందాం పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎవడు కొత్త పరిచయమైనా వీడిని టార్గెట్ పెట్టాలా వీళ్ళని ఎట్లా ప్రభుత్వంతో నడిపించాలా అని ఆలోచించాలా దాని తర్వాత ప్రేయర్ చేయాలా ప్రవ్వ ఈ బిడ్డ నశించుకోవడం నాకు ఇష్టం లేదు నేను మీకు కూడా ఇష్టం లేదు ప్రవ్వ మళ్ళీ నేను ఏం చేయాలా నా స్థలంలో మీ ఉంటే ఏం చేస్తావు ప్రభావ నేను అదే చేయాలా ప్రవ్వ ఇతనికి ఎట్లా నేను శువార్థ ప్రకటించాలా ఎట్లా ఫ్రెండ్లీగా కావాలా ఎట్లా అని నాతో పాటు తీసుకెళ్ళాలా హోటల్కి వాటికి ఎట్లా తినిపియాలా ఎట్లా మాట్లాడాలా ఎఫరెండ్లీ చేసుకుని ఎప్పుడు కరెక్ట్గా డక్కెన్ ఓపెన్ చేయాలా అవి నాకు నేర్పు ప్రవ్వ అన్నప్పుడైనా తప్పక నేర్పుతాడు నమ్మదగిన కాబట్టి కష్టంగా నేర్పుతాడు కానీ అన్నిటికంటే ముఖ్యం నువ్వు ప్రేయర్ చేయాలా ప్రేయర్ చేయకుండా ఏం చేయలేవు ఎందుకంటే వాడు సైతాన్ అధీనంలో ఉన్నాడు కదా ఈ లోకం అంతా ప్రతి ఒం దగ్గర సైతాన్ దుష్టశక్తులు ఉంటాయి వాటి తన్ను కూడా చెప్పొచ్చు నేను ఈ బిడ్డకి సువార్త ప్రకటిస్తాను నువ్వు పక్కకు జరుగు అంటే అవి జరుగుతాయి ఎందుకంటే వాటిని నీకు అధికారం ఇచ్చింది దేవుడు అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం లేకపోతే అవి వినవు మాట నీలో పరిశుద్ధాత్మ లేకపోతే అవి నీ మాట వినవు ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే నువ్వు పరిశుద్ధం ఉన్నట్టు అవి అపవిత్రమైనవి కాబట్టి నీ దగ్గరికి రాలేవు అన్నట్టు నువ్వు చెప్పగానే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అది కాబట్టి అటువంటి కృపలు ప్రభు మనల్ని అందరినీ నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుధర్ వండ్రి మీకు వదనాలనైనా ఈ మధ్యన కాలంలో ప్రభా ఆ విషయం ప్రభా ఫియర్ ఆఫ్ రిజెక్షన్ మమ్మల్ని తృణీకరిస్తారు మనుషులు అన్న భయంతో మేము సువార్త ప్రకటిస్తలేమనైనా దాని మీద మాకు విజయం అనుగ్రహించండి దినం ఫియర్ ఏసుకృష్ణ నీకు విడిచిపెట్టు మమ్మల్ని మా శిరాలు ఉండడానికి వీళ్ళదు ఏసు కృష్ణ నీకు ఆజ్ఞిస్తున్న గెట్ అవుట్ ఆఫ్ అస్ రైట్ నౌ ఇన్ జీజస్ నేను ప్రభా అటువంటి యోగ్యతను భాగ్యాన్ని మాకు అందరినీ అనుగ్రహించండి ప్రకటించి ఆ మీ చింతకు నడిపించే బిడలుగా తయారు ఈ మధ్యాహ్న కాలను మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మహాశ్రమల కాలంలో మేము ఈ శ్రమ కాలంలో ఎట్లా మీకు అంగీకారంగా మేము జీవించాలా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభావ ప్రతి విషయంలో పాముల వల్ల వివేకులై ఉండే పౌరులు ఉండి ముందు పై ప్రార్థన స్టార్ట్ చేస్తా ఒక్క ప్రార్థన స్టార్ట్ చేస్తా జీవాధిపతి ఎంతో బంధన ప్రభావం అంత కాచి కాపాడి రెక్కల కింద భద్రపరుచుకున్నవ తండ్రి అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు కానీ ప్రభానైనా మీరు మమ్మల్ని సజీవ లెక్కలు మీకు వందనాలు ప్రభా మీకు లెక్కించలేని వందనాలు మీకు కృతజ్ఞతలు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో నీకే యుగములు కలుగునుగాక హెలియ ప్రభాతం ఇదిగో ప్రభాన ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్తుస్తారు అక్కడ నేను ఉంటాను ప్రభాతండ్రి ఇదిగో ప్రభా ఈ ఆన్లైన్ ప్రేటింగ్ ప్రేయర్ మీటింగ్లు మేము ఒక చిన్న మందిగా కూడుకున్నాం ప్రభాతం మీరే పాటల ద్వారా మహిమనందరి ప్రభానైనా మీరే మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు ప్రభా మీకు వందనాలు ఇస్తాయా మీకు కృతజ్ఞతలు ప్రభావం అయినా మీకు స్థుతులునైనా మీకు స్తోత్రం ప్రభాతండ్రి ఇదిగో ప్రభానయన తండ్రి మాలో ప్రభాతండ్రి నీ స్వార్థ ప్రకటించేటప్పుడు మాలో ఎలాంటి భయము బీడియము సిగ్గు అలాంటివి మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా నాయన ఇలాంటి గుణగాణాలు మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా ఒకవేళ ఈ రోజు మాలో అలాంటి గుణగాలు ఉంటే వాటి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా వాటి నుండి మాకు విజయాన్ని దయచేయండి ప్రభా ధైర్యంగా ప్రభానైనా నీ సువార్థని ప్రకటించాలా ప్రభాతం నా ప్రభావం ఆయన తండ్రి అనేతులకు నీ స్వార్థని మేము ప్రకటించాలా ప్రభా అలాగే ప్రభాన తండ్రి మాలో పేరు ఉండడానికి వీల్లేదు ప్రభానైనా తండ్రి మాలో భయం ఉండడానికి వీల్లేదు ప్రభాతండ్రి నా ప్రభావం చెబితే వినరని మేము భయపడడానికి వీల్లేదు అలా ఒకవేళ భయం మమ్మల్ని ముట్టిస్తే ఏసుక్రీస్త పరిశుద్ధ నామలో నీకు ఆజ్ఞాపిస్తున్న భయం మమ్మల్ని విడిచి ఏసు క్రీస్తు పరిశుద్ధన్న ఆత్మ మాకు దయచేయండి పరిశుద్ధాత్మ నా తండ్రి మేము భయపడడానికి వీల్లేదు ప్రభా తండ్రి నాయనమ్మ అనుదినాహారం నీవే ప్రభాత తండ్రి దినదినం ప్రభానైనా ఉదయం లేచిన వెంటనే ప్రభానైనా నీకు మోకల దండేసి ప్రార్థన చేయాలా ప్రభా నేను నీ వాక్యాన్ని ధ్యానించాలా ప్రభాతం అప్పుడు ప్రభా మా దినచర్య ప్రారంభించాలా ప్రభాతం నైనా దినదినము ప్రభ నీ వాక్యంలో మేము వర్దిల్లాలా నీ వాక్యంలో మేము బలపడాలా ప్రభానైనా లోక సంబంధమైన జీవితం నుంచి మతపరమైన జీవితం నుంచి ఆచార సంబంధమైన జీవితం నుంచి ప్రభా మీరే మమ్మల్ని కాచి కాపాడి ప్రభాని ఆయన మీరు ఎక్కడి కింద భద్రపరచుకోండి ప్రభానైనా నా ప్రభాతండ్రి భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం శ్రమల కాలంలో మేము ఉంటున్నాం తండ్రి అంతా సజీవగా ఉందనుకున్నారు కానీ ప్రభాతండ్రి నేను ంగా ఎప్పుడు వస్తారో తండ్రి అప్పుడు మీరు వస్తా అన్నారు ప్రభా తండ్రి కాబట్టి తండ్రి మీరు అక్కడ అతి సమీపంగా ఉంది కాబట్టి ప్రభా మేము జాగ్రత్తగా ఉండాలా ప్రభా బుద్ధి కలిగి నిబ్బరమైన వాళ్ళు కలిగి మెలుకుగా ఉండి ప్రభా మేము ప్రార్థన చేయాలా అట్టి భాగ్యమును దయచేయండి ప్రభా తండ్రి అనేకులకు మీరు అనేకులు ప్రభాని సువార్సులు ప్రకటించాలి మేము సిద్ధంగా ఉండాలా ప్రభా మీరు అక్కడికి అనేకులను సిద్ధంగా ఏర్పాటు చేయాలి ప్రభాతండి ఆయన ప్రభాతం ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ అనే పరిచర్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభాతం ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రభావాలందరినీ ప్రభావ పేరు పేరును మీరు జ్ఞాపనం చేసుకోండి వాళ్ళ జీవితంలో ప్రభావ గొప్ప కార్యాలు చేయించండి వాళ్ళు ప్రభా నాయన ఇంకా నా తండ్రి నూతనమైన ఉత్తేజంతో ప్రభా ఇంకా నైనా అనేకులకి సువార్థ ప్రకటించాలా ప్రభా తండ్రి నాయన అలాగే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేర్ మీటింగ్ ఎవరైతే వినబోతున్నారో ప్రభా నాయన వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా తండ్రి నాయన వాళ్ళు ప్రభా నాయన రక్షణలకు రావాలా మారుమనుసు పొందాలా ప్రభా నాయన తండ్రి నాయన రక్షణ పొందిన వారైతే మారుమనుసు పొందిన వాళ్ళైతే ప్రభా నైనా నీ నిజమైన సత్యంలోకి రావాలా ప్రభా నీ వాక్య ప్రకారం వాళ్ళు జీవించాలా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలా ప్రభా తండ్రి నా ప్రభా నాయన తండ్రి ఇంకా ప్రభా అనేక ప్రాంతాల ప్రభా నాయన నీ పేరే తెలియని గ్రామాలు ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభాన్ని స్వార్థ ప్రకటించడబడి ఊర్లు కూడా ఎన్నో ఉన్నాయి అన్ని చోట్ల ప్రభావం అయినా తండ్రి లోకమంతా ప్రభాన్ని స్వార్థ ప్రకటించబడాల ప్రభావ తండ్రి ఎవరు ప్రభాన్ని స్వార్థ తెలియకుండా నశించిపోవడానికి వీళ్ళు ప్రభావ ఏ ఆత్మ ప్రభా నరకానికి పోవడానికి వీల్లేదు ప్రభావ అన్ని ప్రాంతాల్లో ప్రభా నైనా సువార్త ప్రకటించబడాలా ప్రభా తండ్రి అనేక ప్రాంతాల ప్రభా నైనా అనేకల సేవకులు మీరు లేవనెత్తండి ప్రభా తండ్రి నైనా మీ మహిమకాయ వాడుకోండి ప్రభా తండ్రి నాయన తండ్రి ప్రభా అలాగే ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ కోవిడ్ సిచ్యువేషన్ ప్రభానైనా కరోనా మళ్ళీ విజృంభిస్తుంది ప్రభా నాయన ఈ వైరస్ ఎవరిని ముట్టకుండా ప్రభా నువ్వే మమ్మల్ని కాచి కాపాడండి ప్రభా మీ యొక్క మమ్మల్ని ముద్రించుకోండి ప్రభా తండ్రి నాయన తండ్రి ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభా ఎవరైతే దీన్ని బారిన పడ్డారో ప్రభా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ మీరు సంపూర్ణ స్వస్థ దయచండి ప్రభా నాయన తండ్రి వాళ్ళు కూడా సత్యం రావాలా వాళ్ళు కూడా రక్షణ పొందాలా మారు మనసు పొందాలా ప్రభాతం రీ ఏదైతే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల లాక్డౌన్ వల్ల ప్రభావం చాలా మంది ఉద్యోగాలు వ్యాపారాల్లో ఆయన ప్రభాతం రీ సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రభాతం రేత ఎన్నో జీవులు ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి ప్రభాతండి వాళ్ళందరికీ ప్రభావం అయినా మళ్ళీ తిరిగి నూతనమైన విజయాన్ని దయచేయండి ప్రభానైనా వాళ్ళు చేసే ప్రతి పనుల్లో మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా మరీ ముఖ్యంగా ప్రభా మా శత్రువులను కూడా మేము ప్రేమించాలా ప్రభా నాయన తండ్రి మా నా తండ్రి మాకు హాని చేసే వారి కొరకు మేము ప్రార్థించాలా మమ్మల్ని చెప్పించే వారి కొరకు మేము ప్రార్థించాలా మా ఇరుగుపరు వారి గురించి ప్రార్థించాలా మా సేవకులు ఎవరైతే ప్రభా తండ్రి ఉన్నారో ప్రభావి గురించి మేము ప్రార్థన చేయాలా ప్రభా నా తండ్రి మళ్ళీ ఏ కోపము ద్వేషము కలహం ఉండడానికి వీల్లేదు ప్రభా నీ ఆత్మ ఫలములు మాకు దయచే ప్రభా తండ్రి నాయన ఓపిక ఓర్పు సహనం సమాధానం ప్రభా తండ్రి విశ్వాసము అలాగే క్రియలు కలిగిన జీవితం మాకు దయచేసి ప్రభా మరీ ముఖ్యంగా ప్రభా మీరు ఈ రోజు వాక్యం ద్వారా మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు మీకు స్థుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా తండ్రి సమస్త మహిమా గణతా ప్రభావములు తండ్రి యుగ యుగములు నీకే చెల్లిస్తూ ప్రార్థిస్తూ తండ్రి నజరేడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ల గొప్ప దేవ సర్వశక్తిమంత సర్వనతుల మహోన్నతులకు తండ్రి మహిమ సర్వపగ దేవ కృపమైన నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న మేము ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకైనా మమ్మల్ని సజ్జీలతో నిలబెట్టుకున్నారైనా దివారా మమ్మల్ని ప్రేమించి ప్రభావ మమ్మల్ని కాపాడినారు ప్రభావ మీ ప్రేమలు మమ్మల్ని కాపాడేందుకై నీకు అన్నాలేస్ అయ్యా మీరు చెప్పిన కృపకై నీకు అందాలిస్త కృప వెంబడి కృపను మాకు అందరికీ అనుగరిస్తున్నారు నీకు ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ నా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించే ఈ యొక్క సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ నీకు అన్నాలిస్ అయ్యా ఇక సమయం ప్రభావం ఎంతోమందికి లేదు ప్రవర్తాన్ని మీరు నాకు అని గురించి అని ఈ సమయం ప్రభావతి ఒక బిడ పొందుకునే ప్రభావ నేను శుద్ధించాలని సహాయప్రభాన్ని నా దేవనా ప్రభావం ఆ కింద మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు అన్నాలిస్తాయా ఓ ప్రభావం ఆ భయం నుంచి మేము బయటికి రావాలి సుప్రభా భయపడడానికి వీలేదేశ ప్రభావ అయినా ఈ సుప్రభన తాన్ని మీరు పౌలుదారు మాట్లాడిన ప్రభావ మీరు ప్రభావ పిరికితనాత్మ పొందలేదని మీరు అన్నదిస్తే ప్రభావం ఇలాంటి పిరికితనం ఉండడానికి వీలేదేశ ప్రభావ ధైర్యంగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము ప్రకటించాల ఓ దేవాతి దేవానికి వన్నాలుసయ్యా పరిశుధాత్మ మీద కూర్చొని మీ శక్తిని పొందిదు అన్నారు ప్రభా ఏసయ్యా నా ప్రభా తండి ఓ ప్రభా మీకు శక్తిని మేము పొందుకుని ప్రభావ మేము ధైర్యంగా ప్రకటించాలా ఓ ప్రభా అన్ని వేళల మీ వాక్యం ప్రకటించాలా ప్రభావ ఎలాంటి భయము కానీ సిగ్గుగా ఉండటానికి విలేదీస్తే ప్రభా నైనా వేసి నా దేవానికి వంద ఇసాయా తండి మీ వాక్యం చెప్తే ప్రభావ ఎవరైనా అనుకుంటారని ఎలాంటి ఫీలింగ్ రావట్ చేస్తే నా దేవ నా ప్రభా నీకు అన్నా ఈసన తాన్ని పరిశుభ్రతాన్ని ఇస్తా మీరు బయలుపరిచిన పత్తి సత్యం మేము ధైర్యంగా అనేకులు మేము పంచుకోవాలి ప్రభ వాళ్ళు స్వీకరించే నీకు స్వీకరించకపోని ప్రభావ ఆ క్షణం ప్రభ మీరు మా తారు బయలుపరుస్తుంది అనుకున్న ఒక వాక్యం వాళ్ళు బయలుపరచబడినప్పుడు ప్రభావ వాళ్ళ అయినా ఈసై అది మమ్మల్ని నడిపించమని ప్రధిష్టం అయినా దేని విషయంలో మేము భయపడుకుండా ముందుకు ఓ ప్రభ అతన్ని ఇస్తే ప్రభు సువార్థ ప్రకటించుకుంటే ప్రభావ నా దేవ ఈసే ప్రభ నాకు శ్రమని పౌలుబోక్తున్నాయి ఈసనతని ప్రభావ అనేకుల మీ సువార్థను ప్రకటించాల ఏ విధంగా ప్రకటించాలనే విషయాలు తర్వాత మీరు మాకు చూపించినారు నా దేవానికి వందాలి సయ్యా ఒక ప్రభుత్వ ఇరుగు పొరుగు వారికి ప్రభా మా ఫ్రెండ్స్ లో వారికి మా ఒక ప్రభావ సర్కిల్ ఉన్న ఏ రీతిగా స్వార్థ ప్రకటించాలో ప్రభావ ఆ విధానాలు మేము నేర్చుకోవాలని మీరు సహాయపడండి తండ్రి మీరే మాకు సహాయపడడం తర్వా ఆయన ఈ లోకంలో మీరు వచ్చినట్టు ప్రభావ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రభావ మీరు సువార్థ ప్రకటించినట్టు ఉపమాన రీతిగా ప్రకటించినారు ఎన్నో విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రకటించినట్టు రాబ మా తన మీద ప్రశ్నలు ప్రతి ఒక్కరికి ప్రభావ ఓ ప్రభావ మీకు సమాధానం ఇచ్చిన ప్రభావ నా తండ్రి ఏసీ ఆ రీతిగా నీకు ప్రభావం జ్ఞానాన్ని మీ నుంచి మేము పొందుకోవాల ప్రభావా ప్రయాసపడాల ప్రభావ సమయం వెచ్చించాల ప్రభావ నా దేవణ వెలయించి మేము ఆ సమయం ఒక దాచబడిన మీకు ధనం లాగుంది ప్రభావ పర్లోపరాజ్యం ప్రభావ ఏసయ్యా నేను మేము ఆ సీక్రెట్స్ సమయం పెట్టి ప్రభావం ఇచ్చి పొందుకోవాలి ప్రభావా నా దేవా ప్రవణత అనేది దాచబడిన ధన ఇదిలాగుంది ప్రభావా అది మేము పొందుకోవాల ప్రభావ అది మేము వెటకాలేసి ప్రవా అలాంటి శక్తిని మాకు అనుగరించాను మా ఓ ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ నీకు వర్ణానిసయ్యా నా ప్రవణ తండ్రి ఇస్తే ప్రవాహ తండ్రి మీ తలంపులు మా ఇడలో బహు విస్తారమే ప్రభావ కానీ లెక్కకు మించే ఉన్నాయి ప్రవ అంత అంత తలంపులుగా ఉన్న మీరు మా పట్ల ఉన్నారు కనుక ప్రభావం చోటిస్తే ప్రభ ఓ ప్రవాహ తల్లి ఇస్తే ప్రభావ ఐంగికమైన విచారాలతో మీకు కుట్టుకోం పోతున్నాం భయంతో కుటుంబం పోతున్నాం ప్రభావ ఆయన మీరు నిలబడుతు ప్రభావ మీరు నిలబడితే మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ మందు చక్కగా నిలబెట్టండి నూతన విషయాలను మాకు అనుగరించిన ప్రష్టమైన ప్రతి దినం ప్రభా మీకు పశురాత్ అభిషేకాన్ని మేము పొందుకోవాలా మీకు సువార్థ ప్రకటించాలా ప్రభావ నా తండ్రి నా దేవ ఈసు ప్రభావ మాట్లాడేది మేము కాదు ప్రభావ మీరు మాత్రం మాట్లాడే దేవుడిని కానీ ఒక కేవలం ఒక పాత్ర నేసాయా నా తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నందుక నీకు వందలు వేసాయా ఒక దేవ ఈసు ప్రభావ అంటే నూతనమైన అభిషేకం మేము పొందుకోవాలా అనేకులు ప్రభావ మీ చెంత మీ ఒక ఆత్మ కూడా నశించకపోతే ప్రభావ ప్రతి ఒక్కరి సువార్త ప్రకటించాలా వాళ్ళు ఎంత కంటిన్యూస్ ఫ్రైనే కానీ ప్రభావ దాని వాళ్ళకి మీ సువార్త ప్రకటించాలా ప్రభావం అంత ఎట్లా వాళ్ళ విధానాలు ఏ రీతిగా ఉన్నాయి తర్వాత మీరు ప్రవా ఆత్మీయంగా వాళ్ళని మేము ఫ్రెండ్షిప్ లాగా చేస్తున్న ప్రభావం నా తండ్రి ప్రభావ ప్రేమపూర్వకంగా ప్రభావా తండ్రి ఎసయ్య మీ మేము నడిపించాలా ప్రభావ ఆయన ఏసఐనికి వన్న మీరే మాకు మార్గం చూపిస్తారు మా తలంపులు కానీ మా వాడడానికి విలువేసి ప్రవా తండ్రి ప్రతి ప్రతి ఆలోచనలు సమర్పిస్తున్న ఆయన మీ తలంపులు మా నుండి నడిపించమంత ఆదిష్టమైన గొప్ప దైవానికి వర్ణాలు ఎస్ ఈ రోజు నుంచి ప్రావా నా తండ్రి ప్రతి వాక్యాన్ని పాటించాలా ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్న ప్రభావా ఆయన ఇసుక ప్రభ యోగ గంగ నుంచి ఎన్ని విషయాలు మీ మాకు చూపించినారు ప్రభావ ఆయన ఈసారి ఆ విధానాలన్నీ మేము పాటించాల మీరు సహాయపడమని గొప్ప దేవ ఆయన మీరు మా పక్షంగా ఉన్నారు ఇసుక ప్రభ మీరేమో నడిపించే దేవుడన్నారు కనుక ప్రభావ ధైర్యంగా ముందుకెళ్ళిపోయి బిడ్డలుగా సాధించడం ప్రాదిష్టం ఓ ప్రభా ఈ గంగ రాబోయే దినాల్లో కూడా ప్రభావ మరి విశేషమైన సేవ మేము అందరం చేయాలా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ నూతన సత్యని గ్రహించి ధైర్యంగా అనేకలు ప్రేమతో ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా చిత్రం మనందరూ నడిపించడం ప్రాదిష్టమైన వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి ఆ నేన మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభాపతి బిడకు స్వస్థత అనుగరించనైనా నీకు అందాలు ప్రభాపతి బిడని తోటి ఆకర్షించుకుని అయినా మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నచ్చించుకోరు నైనా కృషదల తండ్రి ప్రదేశ బాధితులందరూ మీరు స్వస్థత వచ్చని మీ నుండి స్వస్థత పొందుకోవాలా ప్రభావ ఈ లోక విధానాలు ఎక్కడికి పోయినా ప్రభా స్వస్థత ప్రభా స్వచ్చత కేవలం మీ నుండి రావాల ప్రభా నా దేవన తర వ్యాక్సిన్ అమ్ముతున్నారు లోకమంత ప్రభావ అది ఎంత భయంకర నిష్కలమైన త్రవ అది పనికిరాని ప్రభావ దాని వల్ల ఎంతో అనార్థాలు జరుగుతున్నాయి ప్రభావ అది లోకమంత ప్రభావం ఆత్మీయత లేని వాళ్ళు హృదయాలు తెరవని ప్రభావ మీరే స్వస్థపచ్చే దేవుడిని మేము మీ వాక్యాన్ని మీ నామాన్ని చూపించాలా అనేక ప్రకటించాల ప్రభావ ఆయన ఈసే ప్రభావ ఇక కంఠాలోకంలో ఉన్న మేస ఆయన మేము ఏ రీతిగా ప్రభావ బిడ్డలకు మేసి వార్త ప్రకటించాల ప్రభావ మాకు జ్ఞానం అని గురించి మీ దైవికమైన జ్ఞానాన్ని మేము పొందుకోవాలి మీ జ్ఞానం లేకపోతే మేము నశించిపోతాం ప్రభావ పర్లోకి సంబంధించిన జ్ఞానాన్ని మాకు అనుగ్రించండి పరులోక రాజ్యానికి గురించిన విషయాల ప్రభావం తెలుసుకోలేక మాకు మీ దైవికమైన జ్ఞానంలో మీ అభివృద్ధి పొందాలా ప్రభావ నా దేవుస ప్రార్థనలు మేము చేయాలి వ్యక్తిగత ప్రార్థనలు గంటలు గంటలు గడపాలా కానీ మేము గడపలేకపోతున్నాం ప్రభావ ప్రభావ కానీ ఎక్కువ సమయం ప్రార్థనలు మేము సహాయపడండి నాయన ఆటంకాలను ఏస్తూ క్రీస్తుల్లో గద్దిస్తున్నాను నా దేవ నా ప్రభావ మీరే సహాయపడడం ప్రష్టమైన సమయం దురాత్మ అంధకారీక శక్తులను ఏస్తూ క్రీస్తులను గద్దిస్తున్నాను గొప్ప దేవ మాకు విజయం అను గురించినైనా గొప్ప ప్రభావ మీకంటే ఎక్కువగా మీ లోకం మీద దేన్ని ప్రేమించేసి ప్రభావ ఇంటి మా నుంచి ఇప్పుడు దూరం అవును కాక నా దేవ ఇస్తూ మీరు ప్రేమించాలా మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగించమంటూ ఆదిష్టం మీరు మొదటి నుంచి ఏది విన్నారు ఏ ఉపదేశం పొందరు అది మీలో నిల్వని అని వాకింగ్ పెద్ద ప్రవా అక్కడ సంపూర్ణ తీవ్రత మాలు తిరిగి రావాలేసే ప్రవా రెట్టింపు రావాలా ప్రభావా దినదినం మా ఆసక్తి పెరగాలిస్తే తర్వా ఆసక్తి మీరు మీరు సహాయపడమంటూ ఆదిష్టమైనా నా దేవ వైరస్ బాధ్యం స్వస్థపరిచే వ్యాక్సిన్స్ మీరు కాపాడుత్రవా ఈ గ్రూప్లో ఉన్న ప్రతి వేదస్సులో కుటుంబాలు మీరు దీవించి ఆశ్రదించండి నూతనంగా మీరు అభిషేకించిన సేవలో బలంగా వాడుకోండి ఇంకా ఎంతవరకు రాలేదు కుటుంబాలు మీరు జ్ఞాపనం చేసుకొని బలపరచండి ఒక పిల్లలు మీరు పోషించండి మీ ప్రొటెక్షన్ మీ కాబట్టి అనుగురించండి దృష్టి నుంచి మీరు కాపాడమంటూ ఆదిష్టమైన నా దేవనా ప్రభావం మీకు అందానికి ప్రతి కుటుంబం మీరు ఆశ్రవదించండి కాలవర్తిమైన సేవా జీవితం నడిపించండి ప్రభావ ఓ ప్రవా మంత్రుల ప్రభావ పిల్లలు చివరి ప్రాంతాలకు ప్రభావం ఎంత ప్రభావ మీరే మార్గం చూపించి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేయని ప్రభావా యొక్క ఎండ తర్వాత తన వాతావరణం మీ పదుపులో తీసుకోండి మీ ఆత్మల ద్వారా నడిపించండి వేసే ప్రభుత్వాన్ని తని మార్గం సరాలించండి అనేక ఆత్మ యొక్క రక్షణ పొందాలేస్తే తర్వా ప్రతి ఒక్కరికి ప్రభావం మేము ఎట్లా శువార్థ ప్రకటించాలి మాకు జ్ఞానం అనుగరించాను తర్వాత దానికోసం మీరు కనిపెట్టుకోవాలి ప్రార్థనలో మేము గడపాలేస్తే ప్రవా అతని ఉపాస ప్రార్థనలు మేము గడపాలేస్తే ప్రవా నా తను మీరు గొప్ప విజయం అనుగరించుకున్న ప్రారంభిష్టమైన గొప్ప దేవ మీలాంటి మనుషులు మీలాంటి హృదయాన్ని మాకు అనుగ్రించినైనా గొప్ప దేవ ప్రతి దశలో మిమ్మల్ని పోలి మీద నడుచుకోవాలి అలాంటి ఆత్మీయమైన జీతం మీద ముందుకు పోవాలని సహాయపడమని ప్రభా ఇక దీనివంతా మీరే మాకు సహాయకులకు నడిపించిన అయినా ఎక్కడ పోయినా మేము మోసపోకున్న అయినా నాది ఏవో అయినా మోసాన్ని పసిగట్టి వల్లాగా ఉండాలి ప్రభావ ఆత్మని వివేచించాలా ప్రభావ నా తన యొక్క వివేచనమా తనది అనుగ్రించమని ప్రాదిష్టం సంపూర్ణమైన జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేకమ్మ తనందరికీ అనుగ్రించమని ప్రాదిష్టమైనా నాదేమో మీ కృపల మందు భద్రపరచుకోనైనా మీరు అక్కడ తొరిగినందుకు మేము సర్వలోత్కనికి వెళ్ళి సర్వసృష్టికి తువార్త ప్రకటించాల అనేకులు శిష్యులుగా చేయాలి అనేకులు తువార్త ప్రకటించాలా ప్రభావ ఓ ప్రభ నతనాన్ని సేవ జీవితం నడిపించడం ఆపే విశేషమైన సేవ చేయాలంటే ప్రభావ ఎన్నో ఒక విషయాలు మీరు మాకు బయలుపెసినప్పుడు అది మేము సంపూర్ణంగా మా జీవితంలో పాటించుకోవాలా దాని ప్రకారం జీవించాలా అనేకులకు ప్రభావ ఒక వెలుగులాగా ప్రభ ఓ ప్రభావ మా తలపైన వెలుగులాగా దీపంలాగా మీరు ఉన్నారేసి ప్రభావ ఆ వెలుగును మేము చీకటి చోట్ల వెలుగు దీపంలాగా మేము ఉండాలేసి ప్రభావ మీ వెలుగుని వెద జర వారిలాగా అలాంటి సేవా జీతంలో అందరినీ నడిపించి మీరు ఆకు సిద్ధపరుచుకోమని త్వరలో నాయన ఏసీ క్రీస్తు పరిషత్ అన్న ప్రార్థించిన తండ్రి ఆమె ప్రార్థించండి సరజారు చేస్తున్నాను కుబాకంకరణాలు దేవాయస్వానికి వేళ స్తోత్రాలు దేవ దేవాయస్మ ప్రభావ ఈ మధ్యకాల స్వామి దేవాయస్మ ప్రభావ చిన్న మంది కూడిన మా ప్రభా దేవా మాతోటి ఉండి దేవాయస్మ ప్రభావ మా చింతనండి దేవమ నడిపించిన బట్టి స్తోత్రం దేవ దేవాయస్మ భయం లేకుండా దేవాయస్మ ప్రభ ఇంకా పశ్చితాత్మ శక్తి చేత మేము నింపబడి దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్కరికి సువార్థ చాటకు సాయం చేయండి మా ప్రభా దేవా స్వరలోకంకి వెళ్ళి స్వరసృష్టికి సువార్థ ప్రకటించడం చెప్పారు మా ప్రభా పౌరు భక్తుడు ఎటువంటి భయంకరం లేకుండా దేవాయస్మ ప్రభా ఎటువంటి భయం లేకుండా దేవా సువార్థ చాటుడు అని చెప్పారు మా ప్రభా అటువంటి ప్రవర్తన కలిగి మేము ఉండకు సాయం చేయండి మా ప్రభా నిండిపోలే నడుచుకునేలాగా సాయం చేయండి దేవా ప్రతి ఒక్కరు బిడ్డకు దేవాయస్మ మీరే సాయం చేయండి మా ప్రభా చాటకు సాయం చేయండి దేవా దేవా ప్రభావ ప్రతి ఒక్కరి దేవాయస్మ ప్రభావ మనో నేతరాలు తెలుసుకు సాయం చేయండి మా ప్రభావ ఎవరైనా దేవాస్మ ప్రభావ వారితో మాట్లాడుచుండగా దేవా అని ఒక సువార్థను మేము చాటేలాగా శక్తి చేత మేము నింపబడి నడుపుటకు సాయం చేయండి మా ప్రభావ దేవాస్మ నుంచి దేవాయస్మ రాత్రి వరకు మా తోడుండి దేవా ప్రతి దాంట్లో మీరు సాయం త్వరగా రాబోతున్నాయి మీకు వందనాలు ప్రభావం బట్టి ప్రభా మీరు వాక్యం చేత మతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా దేవ మీరు ఎంతో గొప్ప దేవుడు వేసే ప్రభా సుల శక్తి మంతుడు ప్రభా రాజు యొక్క రారాజు ప్రభా మహిమగల దేవుడు ప్రభా వేసేయ మీ యొక్క పాదలకు లెక్కలేనని వందనాలు వేసే परुद महोन कृप ऐसे वेला वंदना प्रभ देव आत्मचितम तोड़ने वंदना प्रभा महिम गल देवा पिछति में प्रभ पीरिकात्मन मेम पभ् एसयात्म मे पा रोषा पुटी प्रभ अने प्रभ भी तट तिपाल रजाइस मे महिम हरमई प्रभ् एस आत्म लेने वा वो का प्रभा देवा आत्मा पाभ प्रतिरू मैलाजा మీ కుమారులాగా కుమార్తెలాగా తయారు కావాలా ప్రభా అందరికీ పరిశుధాత్మ అభిషేకాన్ని మీరు దయచేయండి ప్రభావ వేసే మహిమ గల దేవ కృప దేవా కనికర గల ప్రభులకు ప్రభుడ ఆ గొప్ప దేవ మీకు వందనాలు ప్రభా మీరు సమీపంలో ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా మేము మన ప్రభుత్వ కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అదే అదే ప్రైజ్ రాడన్న అందరికి ప్రైజ్ ప్రైజ్ రాడన్న అందరికి ప్రైజ్ రాదు ప్రైజ్ ప్రైజ్ లేదన్నా ప్రైజ్